ఆ ధనుసు కట్టేసిన తర్వాత ధనుసుకు బాణాన్ని పెట్టి ఎక్కువ పెడుతుంది దాని లాగబోతున్నాడే శరప్రయోగం చేసేవాడు వాడికి కూడా నమస్కారం వీడిని ప్రతి అంటారు ప్రతి అది ఆ తన్వాని ఆ తన్వానుడు అంటే ధనుసుని ఎక్కు పెట్టేవాడు ప్రతి దధానుడు అంటే బాణాన్ని దానికి పెట్టేవాడు ధనుసుకు బాణాన్ని పెట్టేవాడు అని అర్థం అంటే ఎప్పుడైతే వింటిని ఎక్కు పెట్టాడో ఆ తర్వాత శరం తీసుకుంటాడు వింటిని ఎక్కు పెట్టేది ఎందుకు శరప్రయోగం చేయడానికే కాబట్టి కర్మఫలాలు ఏవైతే మనకి ఇవ్వాలనో వాటికి సిద్దపడతా ఉన్నాడు అవి ఏ రూపంలో వస్తాయో తెలియదు ఒకవేళ చెడు గనక ఉంటే ఏదైనా రావచ్చు అర్థమవుతుంది ఉన్న పడంగా భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి యాక్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి దగ్గర వాళ్ళని పోగొట్టుకుంటూ ఉన్నావు ఇది ఏ విధమైనటువంటి శరప్రయోగం జరగబోతుందో తెలియదు కాబట్టి అయ్యా నువ్వు ధనుసును ఎక్కువ నా కర్మ ఫలితాలు ఇవ్వబోతున్నాయో తెలుసు కాబట్టి ధనుసును ఎక్కువ పెట్టడంలో కర్మఫలాల్ని సిద్ధం చేయడం కర్మఫలాల్ని సిద్ధం చేయడం ధనుస్సును సిద్ధం చేయడం కర్మఫలాల్ని సిద్ధం చేయడం ఆ తరువాత కర్మఫలాన్ని మన మీదకి వదలడం అది ప్రయోగించడం ఇది శరప్రయోగం కాబట్టి మనం గతంలో ఏ కర్మలైతే చేసాం వాటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి అవన్నీ కూడాను ఆ చిట్ట తీశాడు తీసి సిద్ధం చేసుకోవడం ఇది ధనుస్సు వింటిని ఎక్కువెట్టడం ఆ తరువాత బాణ ప్రయోగం చేస్తాడు చూడు ఆ కర్మ ఫలాలను మనకు అందడం కనుక ఇవి చూస్తే మనకు భయం వేస్తా ఉంది ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో అని భగవాన్చంతుడు విసృజద్సృజంతుడు అయితే ఇంతవరకు వాడిని సిద్ధం చేశాడు ధనుసును సిద్ధం చేశాడు బాణాన్ని ఎత్తుకున్నాడు ఇప్పుడు బాణాన్ని అక్కడ పెట్టి ఆయశ్చ అంటే చెవి వరకు లాగేటువంటి వాడు ధ్యాన శ్లోకంలో ఇచ్చాడు మీకు ఇప్పుడు ఇలా లాగేటప్పుడు ఊరికి పోదు అది పోయి ఎక్కడికైతే దగ్గరనో దాన్ని ఒక్కసారి గురి ఇట్లా లాగుతారు ఇంతవరకు లాగుతాడు ఆ కర్ణ అది అది పది పదం అది అంటే చెవి వరకు లాగుతారు కాబట్టి బాణాన్ని ఇట్లా తర్వాత దాన్ని చెవి వరకు లాగుతాడు లాగి వదిలితే అది ఎక్కడికైతే పోవాలనో అక్కడికి పోతుంది కాబట్టి ఈ వింటిని చెవి వరకు ఎవడైతే పట్టి లాగుతూ ఉన్నాడో అటువంటి వాడికి నమస్కారం అంటే అక్కడి వరకు లాగిన తర్వాత వదిలేస్తాడా లేదా ఇంకా అప్పుడు కూడా ప్రార్థన ఇంకా వదలబోయే ముందు కూడా రక్షించు భగవాన్ నీవే తప్ప ఇతపరం పెరుగ ఎందుకని ఆ కరణ చెవి వరకు లాగేశాడు ఇంకా వదులుతున్నాడు అనుకోండి అటువంటి పాప ఫలితాన్ని రాకుండా చేసుకోవాలంటే మన యొక్క ప్రార్థన తీవ్రతం చేయాలి అందువల్ల ప్రాణం పోయేటువంటి స్థితిలో గజేంద్రుడు ఇంకా లాభం లేదు చేసిన ప్రయత్నాలన్నీ చేశాడు అయిపోతా ఉంది ఇంకా ప్రాణ ప్రయాణ సమయం వచ్చేసింది అందువల్ల నీవే తప్ప అంటే అప్పటికి చెవి దాకా లాగాడని అర్థం కానీ అప్పట్లో తన యొక్క ప్రార్థన ఫలించింది విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు సుదర్శనాన్ని ప్రయోగం చేశాడు ఈయన మృత్యువు నుంచి బయటపడిపోయాడు ఇది ఇక్కడ అర్థమైంది కాబట్టి ప్లీజ్ ఇతడు ఆయుష్ంతుడు ఇక్కడ వరకు లాగేటువంటి వాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది విసృజద్భ్యహ విసృజంతుడు ఆయుష్చంతుడేమో చెవి వరకు లాగే వాడిని ఆయుష్ంతుడు అంద విసు జంతుడు అంటే ఇక వదిలేసేవాడు అని అర్థం కాబట్టి ఇంకా వదలబోయేటువంటి టైంలో కూడా ఇక లాగేటువంటి టైంలో నమస్కారం చేస్తున్నాం వదలబోయేటువంటి టైంలో కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాం అని అర్థం అయితే ఈ బాణాలని ఎక్కడికండి గురి పెడుతూ ఉన్నాడు ఎవరికైతే అందాలనో పాప ఫలితాలు వాళ్ళ మీద గురి పెడుతూ లక్ష్యం ఉంది టార్గెట్ ఉంది టార్గెట్ మీద గురి ఉన్నాడు కాబట్టి ఇలా లాగిన తరువాత ఎక్కడికి దిప్పుతాడో తెలియదు ఇట్లంటాడో తెలియదు అట్లంటాడో తెలియదు అట్లంటే వన్డే సిరీస్ ఓడిపోవడం ఇట్లంటే వన్డే సిరీస్ గెలిడు ఇట్లంటే టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అట్లంటే టెస్ట్ మ్యాచ్ గెలాడు ఎట దిప్పుతాడో తెలియదు కాబట్టి టార్గెట్ ఎవరో అర్థమవుతుందా ఇప్పుడు ఇది అర్థం కాకనే కదా మనం ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూర్చునేది టీవీ దగ్గర ముందే తెలియదు కనుక అయ్యా లాగేడయ్యా అర్థమవుతుంది ఆయుష్చంతుడు విసృజంతుడు ఆ తరువాత దేని మీద లక్ష్యం తెలియదు ఆయన అసభ్యుడు నమో నమో నమహ అస అదే అక్కడ అకారండి అసద్భ్యుడు అంటే లక్ష్యం మీద ఎక్కడైతే టార్గెట్ ఉందో దాని మీదకి సంధించేటువంటి వాడు అటువంటి వాడికి నమస్కారం ఆ తర్వాత వదిలేశాడు అనుకోండి విద్యద్యుడు అంటే అది వెళ్లి ఆ బాణం గుచ్చుకుంటుంది అంటే కర్మ ఫలితాలు అందిపోతాయి అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడాను పరమేశ్వరుడి ద్వారా మనం అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం సర్వ ఉపద్రవాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఎట్లా ఉంది స్థుతి నమస్కారాల ద్వారా ప్రార్థన ద్వారా ధ్యానం చూసారా సాధన ఎంత పరమ పవిత్రమైందో ఈ సాధన ద్వారానే ఆ బాధన్నింటి మనం నివృత్తి చేసుకుంటూ పోవాలి నమ ఆశీ నే కూర్చొని ఉన్నవాడికి నమస్కారం పడుకోనున్న వాడికి నమస్కారం ఇది ఎంత అందమైందంటే ఎక్కడైనా దొరికే ఇటువంటి మాత్రాలు మీకు రుద్రంలో తప్ప చూడండి నమహే అయ్యా కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం పొజిషన్ లో అలా చేారం అంటే ఇది ఎందుకు మనం ఇప్పుడు ఇప్పుడు ఓ నమహ అనేది వచ్చిన మొదలుకొని మన పాపాలకి భయపడి భగవంతుని యొక్క కృపస్తూ చేస్తూ ఉన్నాం స్వరూపాన్ని డైరెక్ట్గా అంతకుముందు పతయ్య నమహ పతయ నమహ ఉన్నావు ఇప్పుడు ఓ నమహ అంటున్నాం ఆయనకే డైరెక్ట్గా వహ నమహ నీకే నమస్కారం కాబట్టి నువ్వు ఇందరిలో కనపడతా ఉండవు ఇంకా నాకు భయం ఉండకుండా ఉండాలంటే నిన్ను ఆశ్రయించాలి కూర్చొని ఉండే భయం ఉంది నాకు పడుకుని ఉన్న వాళ్ళ వల్ల భయం ఉంది ఇది అర్థం నాకు కూర్చునే వాళ్ళ వల్ల భయం ఉంది మీరు కాదు మీరు కాదు పడుకున్న వాళ్ళ వల్ల కూడాను భయం ఉంది అయ్యా కూర్చునే వాళ్ళ వల్ల భయం ఏంటి ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి పూర్వపు రోజుల్లో ఇట్లా వ్యాఖ్యానం రాజు ఉన్నాడు రాజు దగ్గర పట్టుకొని నిలబడ్డాడు అనుకోండి భయపడతా ఉంటాడు ఏమో రాజు ఏ విధంగా అదే కూర్చొని ఉన్నాడు ఒక జడ్జి ఆయన ముందుకు కేసు పోయింది అనుకోండి ఉంటారు ఈ కేసు ఏమవుతుందని అదే రేపు మీరు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ పోయినారనుకోండి ఇది మిస్ అయితే కష్టం పెద్ద జాబు ఇంటర్వ్యూ పోతాడు కాళ్ళు అనుకుతుంటాయి చేతిలో కొనుగుతుంటాయి మధ్యలో టైతుంటుంది అంతా కట్టుకుని పోతాడు కానీ ఆడే తిరతా ఆయన ఏదో ప్రశ్నిస్తాడు ఇది ఎందుకు వచ్చింది సంగీత విద్వాంసుడే నువ్వు నీకు ఎందుకు ఇది భయం ఈ భయం ఎవరి వచ్చింది కూర్చున్న వాళ్ళ వల్ల సరేవేనా అది కాబట్టి ఆఫీసులో ఉంటాడు మనం ఆఫీసు పోతే భయపడతా ఉంటాం ఆఫీసు మనం పోగానే అంటాం ప్యూన్ పిలిచి వచ్చా అయ్యారు వచ్చిరా వచ్చా నేను ముందే రా కూర్చున్నా వాడి వల్ల భయం ఇప్పుడు అదే మనం ఇక్కడి నుంచి బయలుదేరి అట్లా పోతున్నాం అనుకోండి తమాషగా ఊరు బయటికి వెళ్ళాము అట్లా కొంతసేపు తిరిగి వస్తామని ఆ చెట్ల మధ్యకట్ల హాయిగా వెళుతూ ఉన్నాం గాలి వీస్తుంది ఓ చెట్టు తిరిగాము అక్కడ పూరి కూర్చొని ఉంది అప్పుడు ఏం చెయ్యాలి మీరు చెప్పండి కూర్చున్న వాళ్ళకి నమస్కారం కూర్చున్న వాళ్ళకి నమస్కారం మీరేమన్నుకోండి పులి కూడా ఏం చేయదు పులి కూడా ఏం చే కొందరు మనకు వీటికి రుజువులున్నాయి ఒక ఇప్పుడు రాజకుటుంబాల్లో బిడ్డ పుడితే తీసుకెళ్లి అడవిలో పడేసి వచ్చారు సరేనా పులు పెంచాయి కొందరిని హిస్టరీ మరి ఆ బిడ్డను తినచ్చు కదా అవి తినలా ఎందుకో తెలుసా వాడి దగ్గర అహంకారం లేదు ఇది నన్ను చంపతుందని లేదు అందుకని అది వస్తే కూడా ఏ అంటుంటే దాని కొత్తగా ఉంది రత్నా రత్నాకరుడు వాల్మీకిని చూసినట్టుగా ప్రసన్నంగా కనపడేటప్పటికీ అర్థమవుతుంది అతను మారాడు ఇక్కడ అదే అవుతుంది అందువల్ల ఆశీనేభ్యహ ఆ కూర్చొని వాడి వల్ల అంటే పరమాత్మతో మనం సంబంధం కలిగినప్పుడు స్వామి రామతీర్థ ఒక గుహలో ప్రవేశించాడు హిమాలయాల్లో చేసుకోవడానికి గంగ నుంచి నీళ్లు తీసుకున్నాడు కమండలంలో లోపలికి వెళ్ళాడు కమండలం పట్టుకొని లోపలికి వెళ్ళాడు అదే సమయంలో అక్కడ పులి ప్రసవిస్తూ ఉంది ఉంది అది సామాన్యమైన కోపం కదట ఆ టైంలో పులికి దాని గురించి ఎంతో చెప్తారు అసలు కోపం అనేది పరాకాష్ట చూడాలంటే పులి ప్రసవించేటప్పుడు చూడాలంటారు అటువంటి టైంలో వెళ్ళిపోయాడు అది ప్రసవిస్తూ సగం ఇలా చూచాడు దాన్ని అలా చూచాడు అది పడేసింది బిడ్డని ఇప్పుడంటాడు జావు అన్నాడు పో అంటే ఆ బిడ్డను నోటికి కనిపించుకుని పోయింది ఆ జావు అనేటువంటి మాటలో ఎంతుందో పో అంటే అది పోయిందంటే ఆ ప్రేమ ఎంతో ఏం చూసి అన్నాడు ఆ పులిలో ఉండే శక్తి ఎవరో పరమేశ్వరుడు దాన్ని ట్యాప్ చేయగలిగాడు స్వామి రామతీర్థ చాలా ఉండయి ఇట్లంటి ఆయనే నడిచిపోతూ ఉంటాడు ఆయన కూడా తీర్థయాత్రలో పోతూ భక్తులంతా ఉంటారు మంచి మేజూన్ మాసాలు ఎండలు విపరీతంగా ఉంటాయి నడుస్తున్నాడు అయినా వాళ్ళు నడుస్తున్నాడు పాపం ఒక దశలో వాళ్ళు ఆ ఎండకు అప్పుడు అంటారు స్వామి అబ్బాయి ఎక్కడన్నా కొద్దిసేపు విశ్రమిస్తామా ఎందుకని ఆయన అంటాడు రామతీర్థ ముప్పై సంవత్సరాల వయసు ఆయన జీవించిందే ముప్పై సంవత్సరాలు ఎందుకని ఆయన అంటాడు ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం స్వామి సూర్యుడు మరీ మండిపోతున్నాడు మాకు చాలా కష్టం ఓహో అట్లాగా చూడండి అంటే ఆయనకి లేదా లేదు ఆయన దేహం అయితే కదా సూర్యుడు తానే ఎండా తానే దేహము తానే ఏముంది బాధపడ్డానికి ఓహో అట్లాగా వీడు చెప్పిన తర్వాత అని ఇట్లా చూస్తాడట సూర్యుడిని ఇట్లా చూస్తూనే ఉన్నాడట వెంటనే మేఘాలంతా కమ్ముకుంటాయి ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల్లో జరిగింది పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో జరిగింది ఇది ఎందుకంటే ఆయన నిర్యాణమే పంతొమ్మిది వందల ఆరు నైన్టీన్ ఇంకా వంద సంవత్సరాలు కాలేదు స్వామి రామతీర్థ అట్లా చూస్తే వెంటనే ఆకాశం అంతా మేఘావృతం అయింది మేఘాలు అంతా కమ్ముకున్నాయి వాళ్ళ మీద చల్లగా జల్లు పడుతున్నాయి తమాషగా ఎవరో పన్నీరు జరిగినట్టుగా వాళ్ళు స్వామి నడిచిపోతాం బాగుంది ప్రశాంతంగా చల్లగా గాలు వీస్తుంది ప్రకృతి అంతా వాళ్ల చేతుల్లో ఉంది ఎందుకో తెలుసా వాళ్ళ జీవితాలు పరమేశ్వరుడి యొక్క చేతిలో ఉన్నాయి అది ఇంకేలేదు పరమేశ్వరుడి చేతిలో ఉన్నాయి కాబట్టి అలా కూర్చొని ఉండేటువంటి వాళ్ల రూపంలో ఉండేవాడికి నమస్కారం శయా నే బ్యహ పడుకోనుండేటువంటి వాళ్ల కూర్చొని ఉండేవాళ్ళ వాళ్ళు ఎట్లా బాగా భయపడ్డాం ఇప్పుడు పడుకుని ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి ఉండదు పాము పడుకొని ఉంటుంది అప్పుడు మనం దాన్ని ఆశ నేప్యోర్నమా నో నో నో శయా పడుకుని ఉండదు ఇప్పుడు పడుకుని లేస్తుంది కాబట్టి పాము అసలు ఎందుకంటే చచ్చిపీనాడు పక్కన పోయి కూర్చోమనండి దూరంగా ఉండి దండం పెడతారే గాని పూర్వ రోజుల్లో ఆ భయం అయినది ఇప్పుడు అదిలే ఎందుకంటే కప్పేసి ఉంటారు కదా అంత మొత్తం పెట్టి పెట్టేసి ఉంటారు అందువల్ల ఈ పూల మనకు తీసుకుపెట్టి మీరు వేసేసి శవ రూపంలో ఎందుకంటే ఇవన్నీ కూడా భయపెడుతూ ఉన్నాయి అర్థమవుతుంది భయపెడుతుండే ఇప్పుడు ఇంట్లో చివరో ఎక్కడికి పోయినాం మిత్రుడు ఆయన నాలుగు సార్లు లేపా ఆయన లేవలేదు మరీ గట్టి పడుకున్నాం ఏదో చాలా బిగుగా ఉంటాడు చెయ్య నేబ్ భయపడిపోతాం అర్థమవుతుందే కాబట్టి ఈ విధంగా కూర్చున్న వాళ్ళ వల్ల భయాలున్నాయి పడుకున్నాం కాబట్టి ఆ రూపంలో ఉండేవాడికి నువ్వు గేలా కూర్చున్న వాళ్ళ వల్ల మాకు బాధలు లేకుండా చెయ్యి పడుకున్న వాళ్ళ వల్ల కూడా బాధలు లేకుండా చెయ్యి ఎంత వర్గదేశపోతున్నాడు మనల్ని శృతి మందిరంలో ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ల రూపంలో ఉండేవాడికి నమస్కారం నిద్రపోయేవాడిని చూస్తూ ఎవరు మేలుకొని ఉంటారో వాళ్ల రూపంలో ఉండేవాడికి నమస్కారం అది ఇంకేం లేదు నిద్ర స్వపద్భ్య ఉండేటువంటి వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం అట్లాగే జాగ్రద్భేష జాగ్రద్భె జాగ్రద ఓ నమ కాబట్టి మేలుకొని ఉండేటువంటి వాళ్ళ రూపంలో ఉండేటువంటి వాడికి కూడాను నమస్కారం అంటే ఏమిటో తెలుసా జాగ్రత్తలో కూడా అంటే కర్మఫలాలు సిద్ధంగా ఉన్నాయి పడుకోనున్నాయంటే కొంత లేట్ గా వచ్చేటివి అర్థమైంది ఇప్పుడు ఏమయ్యా సిద్ధంగా బే కూర్చొని కదా మీరు వస్తే కదలాలని అంటాం చూడండి ఏమో సినిమా పోతాం సిద్ధంగా కూర్చోండాను కదండి కూర్చోండి లేచిపోతాను అర్థం పడుకున్నాడు కాబట్టి కూర్చున్నవాడు వెంటనే లేస్తాడు పడుకున్నవాడు కొద్దిగా ఆలస్యంగా లేస్తాడు కొన్ని కర్మఫలాలు ముందు వచ్చేటి ఉన్నాయి కొన్ని కర్మఫలాలు కొద్దిగా లేటుగా రాబోతా ఉన్నాయి కాబట్టి ముందొచ్చేటువంటి వాటికి నమస్కారం భయంకరంగా ఉంది వెనక వచ్చేటువంటి వాటికి నమస్కారం భయంకరంగా ఉంది కాబట్టి నిద్రపోయేటువంటి వాటికి మేలుకున్న వాటికి అన్నిటికీ కూడా నమస్కారం నిలబడి ఉన్న వాళ్ళ రూపంలో ఉండేవాడికి నమస్కారం పరిగెత్తే వాళ్ళకి నమ్మకం ఇట్ ఈస్ నిలబడి వాటి వల్ల కష్టాలు భయాలు బాధలు అందుకని నిలబడి ఉన్నటువంటి వాటి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం పోనీ ఇన్ని నేను చెప్తా వస్తున్నాను కదా మీరు మీరు చెప్పండి దీనికి ఏందర్థం నిలబడి ఉన్న వాటి వల్ల వచ్చేటువంటి భయాలు నమస్కారం పరుగులే వాటి వల్ల వచ్చేటువంటి నమస్కారం ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత ఏ ఎక్కడైనా పోవచ్చు కదా ఏ రోడ్లైనా డ్రైవింగ్ వచ్చి ఉంటాయి కాబట్టి శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకొని ఎంతకాలం వింటుంటారు కనుక పోనీ మీరేమని చెప్పండి నిలబడి ఉండేటువంటి వాళ్ళేమన్నా ఇదిగో నిలబడి ఉండేటువంటి స్థావరాలు పరుగులు జంగమాలు స్థావర జంగమాలు ఇప్పుడు చెట్లున్నాయి పరుగులెత్తా నిలబడుకొని ఉంటాయి సరేనా మనం అక్కడ పోయి నిలబడుకొని ఉంటాం ఒక్కొమ్మ ఎత్తి పడుతుంది కొప్పటి కింద ఉంటాం ఈశ్వరుడు వచ్చి పడతాడు ముక్కంటి అర్థం కాలే ఇప్పుడు కాబట్టి నిలబడి ఉండేటువంటి వాడు ఇప్పుడు అక్కడ గా ఒక ఎలక్ట్రిక్ స్తంభం పడుతుంది అదే అని నడవలేదు వ్యర్థమైందే ఇది నిలబడి ఉండేటంటే వర్షం వచ్చిందని పంచలో పోయి నిలబడితే ఆ గోడ పడిపోయి మనం వర్షాకాలం వినేది పాప అండి ఎక్కువ వర్షం అయిపోయింది ఆ పంచలో నిలబడ్డానికి పోయినాడు అది పడిపోయింది అది అది రెడీగా ఉంది ఇంకా రా రా ఎందుకో తెలుసా ఈయన ఇంట్లో కూర్చున్నప్పుడు అది లేచి కూర్చొని ఉంది ఆడా కర్మపాలం వచ్చిన తర్వాత చూసింది ఈయన నిలబడ్డాడు అది నిలబడుకోనుంది తప్ప పడింది ఇంతవరకు బళ్ళ చాలా మంది వచ్చిన పడిపోయారు ఈయన కోసం ఉంది అది అదే గనక పరమేశ్వరుడికి అనుగ్రహం ఉంటే మనం పోయిన తర్వాత మన అపోజిషన్ పార్టీ ఓడించినప్పుడు పడుతుంది అర్థమవుతుంది ఇది నిలబడి ఉండేది అంటే కారణం ఇది కాబట్టి బిల్డింగ్స్ ఉంటాయి సడన్ పడిపోతాయి ఇప్పుడు బిల్డింగ్ నడవలేదు అక్కడ బిల్డింగ్ కూరిపోయిందండి ఎంతమంది పోయినారు ఎందుకు అక్కడ ఇటలీలో ఇంత పోయింది ఇంతమంది నూట యాభై మంది చచ్చిపోయినారు ఇదంతా వింటున్నాను చూసారా అవి పరుగులేస్తాయి బిల్డింగ్స్ ఆ బిల్డింగ్ వల్ల చచ్చిపోయాడంటే మనిషి వల్ల తెచ్చిపోతే మనిషి పోయి పొడుస్తాడు బిల్డింగ్ వచ్చి ఏడ దాని దగ్గరికి పోయి పడు పడిపోతుంది కాబట్టి నిలబడి ఉండేటువంటి వచ్చేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటికి నమస్కారం ఇప్పుడు చెప్పండి ఇవి స్థావరాలు జంగమాలు పరుగులు ఎత్తే నమస్కారం ఇవేంటివి ఇవన్నీ ఇంకా ఇంకా పాములు ఎత్తుకోండి తేళ్ళు ఎత్తుకోండి అవన్నీ కూడా అవే కాదు నదులు నదులు కూడా నదులు నడుస్తాయి చెట్లు నడవ గాని నదులు నడుస్తాయి చెట్లు నడవపో కానీ గాలి నడుస్తుంది ఆయన వస్తున్నాడండి సుడి కొట్టిందండి ఆ సుడిగాలి గాలి ఎక్కువైందండి ఆ తర్వాత ఆ గాలికి ఈయన గాలి కూడా జోడించాడండి పోయినాడండి అని ఇది వాయువు కాబట్టి వాయువు నడుస్తుంది స్థావరం కాదు అది చెట్టు స్థావరం గాలి జంగం ఆ నది ఒడ్డు స్థావరం నది జంగమ ఎంతలోంటదండి ఇది ఈ నది ఇక్కడి నుంచి ఆడు దాటానికి నేను నాకు ఈత వచ్చి పోగలనా పోతున్నా పోదు ఆడ చుడి ఉండదు అనుకోండి పోతా ఇది నదిలో కొడుకుపోతారు వాడు పోయిన తర్వాత మనం చెప్తాం ఏ జలగండం ఉన్నట్టున్నదండి పోయినాడు కదా ఇంకేం గన్న పోయినాడు కదా ఉంటే కదా ఏ గండం అని మనం దాన్ని తప్పించుకోవడానికి కాబట్టి కదలకుండా ఏవైతే ఉన్నాయో నిలబడి ఉండేటువంటి వాటి రూపంలో ఉండిన ఆయన ఈ నిలబడి ఉండేవి మమ్మల్ని ఎక్కడ పంపిస్తాయో అర్థం కాలి ఇప్పుడు బస్సు ఎక్కి పోతా ఉంటే యాక్సిడెంట్ అయిందనుకోండి పరుగులు ఎత్తే వాటి వల్ల మన బస్సు నిలబడుకొని ఉంటే బస్ స్టాప్లో ఉంటాం ఇదేం పరిగెత్తది ఇది దీంట్లో ఒక లారీ వచ్చి దూరుకోదు చూస్తున్నామ లేదా మనం ఒక ఇంట్లో గెలిపింది ముగ్గురు చచ్చిపోయారు పేపర్లో ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది దానికి దారి లేక ఆ ఇళ్ళు తప్ప అర్థం కదా ఇప్పుడు సినిమా యాక్స మీద కూడా కేసు ఉంది కదా అది కూడా అదే కదా లోపలికి వెళ్ళిపోయింది బాంబేలో అందువల్ల ఇవన్నీ చూసి మనం స్వామి కిష్టో నమహ దావద్వో నమహ ఎందుకని ఒకవేళ నా ఆశ్రమంలోనే ఉంటే కూడా ఇంకోటి ఇక్కడ చొరవపడుతుందేమో కాబట్టి స్థావరాల వల్ల భయం లేకుండా ఉండాలి జంగమాల వల్ల భయం లేక ఇంకేంటండి ఏం భయం ఉంటే మనకు పరమాత్మ అందరి చూడండి నెక్స్ట్ నమ సభా సభాపతిభ్యోన్నమా సభల రూపంలో ఉండేవాడు సభాపతి రూపంలో ఉండేవాడు సభలంటేంటే అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు ఆ రోజుల్లో రాజుసభ రాజు సభ అంటే రాజుగారు ఉంటారు రాజసభలోకి వచ్చాడండి ఆయన అంటారు ఇప్పుడు రాజులు ఎవరు ఉన్నారు డెమోక్రటిక్ సెటప్ కదా ఇది సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ కాబట్టి దీంట్లో సోషలిజం మనం అంతా ఎన్నికల్లో ఉన్నాం కాబట్టి సభలంటే ఏంటంటే ఇవే ఆ సభల రూపాల్లో అంటే అసెంబ్లీ అనుకోండి అసెంబ్లీ పోయి కూర్చున్న తర్వాత ఇంతకు ముందు ఆ ఫ్లోర్లో కూర్చొని చూసేవాళ్ళం అండి అదే ఇప్పుడు ఎవరు పోవడం అక్కడికి ఎందుకంటే భయం సభభ్యస్సమో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అక్కడ కుర్చీని ఎత్తు కొట్టుకుంటుంటుంది మన మీద ఒకటి పడింది అనుకోండి అందువల్ల సభల్లో ఇంత మంచి సభలు ఉన్నాయి కనుక వీటి వల్ల మాకేమి కష్టం లేకుండా సభాభ్యహ నమ సభాపతిభ్య ఇంతే కాదు సభలంటే ఇప్పుడు రంగస్థలాలు కూడా ఇప్పుడు ఒక నటుడు ఉంటాడు ఆయన వైభవం ఎక్కడ రంగస్థలం మీద రంగస్థలం కో చెయ్యో చాలా కారంగా ఆడిపోయిన తర్వాత ఆయనకి చెమట్లో పోసే ఇది ఇది జరగకుండా ఉండాలనుకోండి ఇదిగో ఇది సభాబ్ అర్థమవుతుంది ఇప్పుడు చాలా మందికి ఉంటుంది ఇప్పుడు నాకంటే బాగా తెలిసినప్పుడు కూడా మీలో కూడా ఉండొచ్చుకుందరు కాకపోతే మీకు సిగ్గు ఎక్కువ నేను సిగ్గులేనివాడిని కాదు కాబట్టి ఏమంది తెలిసింది చెప్తున్నాం కదా ఏదాని సిగ్గేముంది అని నేను చెప్తుంటా మీరు కొందరి చోటు ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే నేను ఏ బరే ఇంత ముందు బాగున్నావు కదా ఏంటి స్థావరమా జంగ ఏంటిది తీరా వచ్చిందరా ఎన్ని వంపులో ఎన్ని సొంపులో అంత మందిరా ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు చూడండి టీవీల్లో ఎలక్షన్లు వచ్చాయి ఒక్కటి అర్థం కావడం లేదు ప్రయత్నం చేస్తే కూడా నాకు ఎవరు ఏం మాట్లాడుతుంటారో అర్థం కావడం లేదు అర్థం ఎందుకు అదేనమాట ముఖ్యంగా మన శృతి మందిరంలో మన స్వామీజీ మనము ఎందుకంటే శృతి మందిరం ఏంటో చెప్పేది ఇలా వాళ్ళ వెనక వాడు వాళ్ళ ఇదొక భయం సభాభ్యహ సభాపతిభ్యహ కాబట్టి సభలో స్వామిజీ కూర్చోడా ఆయన చూసి భయము వీళ్ళందరూ ఏమన్నా ఎవరు నవ్వినా కూడా తనను చూసి నవ్వినట్టే ఉంటది సభాభ్య కాబట్టి ఈ సభల్లో ఈ రంగస్థలా ఏ భయం అయితే ఉంటదో అది లేకుండా ఉండాలి కాబట్టి వేదికల మీద ఒక్కటే మారు చెప్పారంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలి అది ఇంకేమి లేదు వేదిక మీద ఏ భయం లేకుండా ఉండాలి గనక అయ్యా ఆ సభలో అధ్యక్షుడు ఉండారో అంత పెద్ద అయినట్టు మాట్లాడేది అందువల్ల ఉన్నది కూడా రాదు అందువల్ల ఇప్పుడు వాళ్ళ మీద భయం ఉంది అనుకోండి ఆయన పెద్ద కూర్చున్నాడు ఆయన ముందు నేను ఎట్లా మాట్లాడేది అని అనుకున్నాడు వచ్చాడు అనుకోండి మాట్లాడమంటే అప్పుడు అసలు ఏం మాట్లాడనో తెలియడం లేదు ఇదిగు ఏం మాట్లాడనో తెలియడం లేదు అంటాడు చాలా మంది మీరు ఈ మాట అనేటువంటి వాడు ఈ మంత్రం చెప్పాలి కాబట్టి నమ సభాభ్యస సభాపతిభ్యస లాస్ట్ నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవ గుర్రాల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం ఆ గుర్రాలని తోలేటువంటి అశ్వపతులు ఎవరైతే ఉండరు రైడర్స్ వాళ్ల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం అంటే గుర్రాలు అంటే అశ్వములు అంటే ఆకాశంలో తిరిగేవేనే అర్థం ఒక అర్థం ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గేదె మీద ఎక్కిపోతా ఉంటాం అనుకోండి గేదె నగరండి ఇట్లా ఎంతకాలం పోయినా కూడా మనల్ని నిమ్మక గేదె ప్రశాంతంగా మనం ఎట్లా ఉన్నాము ఎంతకాలం నడిచినా ఎక్కడ ఉన్నాము అక్కడ అట్లా అందుకని గుర్ర గుర్ర పంద్యాలు ఉన్నాయి కానీ పంద్యాలు ఎక్కడ లేవు ఎందుకంటే గుర్రం లగిత ఆకాశంలో ఎగురుతుంది అందుకని అశ్వ సప్తాశ్వరధమారుడం కాబట్టి ఏడు అశ్వాల్ని పెట్టుకొని సూర్యుడు ఆకాశంలో వస్తా ఉన్నాడు ఎందుకు తెలుసా ఆకాశగమనం అవి సరేనా ఇప్పుడు ఈవెన్ హాస్ట చూస్తే కూడాను అవి ఎగురుతూ పెద్ద పెద్ద మధ్యలో కట్టేసి ఉంటారు అవి ఎట్లా ఎగురుతాయో తెలియదు ఎట్లా దుముకుతాయో తెలియదు వాటిని దాటిపోతా ఉంటాయి అర్థమవుతుంది బ్యారికేడ్స్ కట్టేసి ఎగిరిపోతా ఉంటాయి అట్లా అందుకని వాటికి అశ్వాన్ని మనకు అశ్వాన్ని చూస్తే భయమా అశ్వం మీద ఉండే చూస్తే భయమా అశ్వాన్ని చూస్తే భయం లేదు అని నడిపేవాడిని చూస్తేనే భయం కాబట్టి ఆరు రోజుల్లో రథ గజ త్వరగా పదాదులని కాబట్టి త్వరగా ఆ అశ్వాల మీదగా వస్తుంటారు కాబట్టి ఆ అశ్వపతి దాన్ని నడిపేవాడు ఎట్లయితే ఉన్నాడో వాడు మన వైపు నడిపాడు అనుకోండి భయంకరంగా ఉంటుంది కాబట్టి కర్మ ఫలితాలని ఆ విధంగా ఎగురొచ్చేటువంటి కర్మ ఫలితాలు సడన్గా వస్తాయి మనం అంటుంటాం నిన్న బాగున్నాడండి నిన్నండి పాపం ఒక్క రోజులో జీవితం అంతా మారిపోయిందండి ఒక్క రోజులో మారిపోయిందండి నిన్న ఎంత ఆస్తి పరుడు అండి ఈరోజు బెచ్చగా అయిపోయాడండి ఎందుకో తెలుసా అశ్వంలాగా ఎగురొస్తూ ఉంది అది అశ్వంలాగా ఎగురొస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చేటువంటి కర్మఫలానికి భయపడి నమస్కరిస్తూ అది దానంతరం అది రాలేదు కర్మఫలం ఎవరిస్తూ ఉంటే వస్తుంది అది కూడా సంధించేస్తూ ఉన్నాడు కర్మఫల ప్రదాత కాబట్టి ఆయనకి కూడాను రౌతి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఇది అశ్వదళం ఇంకా కూడా ఏంటంటే చివరికి వచ్చేసి లాస్ట్ అయిపోయింది కనుక ఇది ఇవన్నీ నేను ప్రార్థన చేశాను ఇన్ని భయాలు భయ కారణాలు దుఃఖాలు దుఃఖ కారణాలు ఉన్నాయి వీటిని ద్రవింపజేసేటువంటి వాడు రుద్రుడు రుద్రుడు దుఃఖం దుఃఖ హేతుర్వా త్రావయతి ఇది రుద్రహ కాబట్టి ఈ రుద్రుని యొక్క నమ్మకాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని సమూలంగా నశింపజేసేవాడు గనక చివరికి వచ్చేసాం కదా ఈ అనువాకంలో అందుకని నమస్కరిస్తూ ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసా ఈ అశ్వాలకు సంబంధించి అశ్వస్థనికులు అనేది ఒకటి అశ్వస్థనికులు అశ్వస్థనికులు అంటే మొన్న మీకు అశ్వథ చెప్పినప్పుడు ఒక మా చెప్పాను స్వ అంటే రేపు శ్వద్ధం అంటే రేపు ఉండనది ఉండునది అశ్వద్ధం అంటే రేపు ఉండనది కాబట్టి అశ్వ అంటే స్వ అంటే రేపు అశ్వ అంటే నా అంతే నెగటివ్ కదా కాబట్టి రేపటికి నిలువ ఉండేటువంటి దీనికి ఇది అందమైనటువంటి పదం శాస్త్రంలో రేపటికి ఉండేటువంటి ధనాన్ని లేకుండా ఉండేటువంటి వాణ్ణి అశ్వస్థనికులు అంటారు శ్వా అంటే రేపు అశ్వ అంటే రేపు లేకుండా ఉండడం అంటే ఈ రోజుది ఈ రోజుకే కాని రేపు ఎట్లా నడుస్తుంది అనే ఆలోచన లేనిటువంటి వాణ్ణి అశ్వస్థనికుడు అంటారు ఆ అశ్వస్థనికుడు ఎవరంటే ఋషి సాధువు అని అర్థం సాధు కాబట్టి సాధువులు రేపు మా జీవితం ఏమిటని ఆలోచన చేయరు మనం గృహస్థలు ఆలోచిస్తూ ఉంటాం ఎందుకని రేపు పెద్దబ్బాయికి పెళ్లి ఎట్లా చేయాలి చిన్నమ్మాయిని ఎట్లా ఇవన్నీ ఆయన చిన్నమ్మాయి లేదు పెద్దబ్బాయి లేదు సరేనా అంతా పరమేశ్వరుడు చూసుకుంటాడు నమ్మకం నిత్యతృప్త నిరాశ్రయ ఇంకొక దాని మీద ఆశ్రయించుకుని ఉండేవాడు కాడు ఎందుకని పరమాత్మని ఆశ్రయించుకుని ఉన్నాడు పరమేశ్వరుడి మీద ఆయన మనసు లగ్నమైంది కనుక అశ్వ స్థనికుడు రేపు రేపటికి నాకు ధనం కావాలి అనేది లేనివాడు గనక అశ్వ రేపటి కావలసినటువంటి ధనం అవసరం లేదు తనకి ఎందుకని ఈ రోజు నేను నడుస్తూ ఉంది ఎందుకో తెలుసా నిన్న కూడా నడిచింది మొన్న కూడా నడిచింది చిన్నప్పటి నుంచి నడిచింది కాబట్టి రేపు నేను తినడానికి నాకు అన్నం కావాలి కాబట్టి ధనం ఉండాలి మరి నిన్న నడిచిందా లేదా అయ్యా నడిచింది మొన్న నడిచిందా లేదా మరి రేపెందుకు నడవద్దు ఈరోజు నడుస్తుంది కదా రేపు కూడా నడుస్తుంది ఎందుకని నారు పోసినవాడు పోయొచ్చు పోయిపోవచ్చు కానీ మూతి పెట్టినవాడు మేత పెడతాడు నారు పోసినోడు నీళ్లు పోయకుండా పోవచ్చు ఒకసారి మనం నారు పోసేసి మూడు నెలలు కలకత్తా పోయేస్తే అదే పోవచ్చు కానీ మూతి పెట్టినోడు మాత్రం మేత పెడతాడు లేకపోతే మూతి అనవసరం దేనికి మూతి కొద్ది కొద్ది దేనికి మూతి ఇట్లాగే ఉండొచ్చు పక్క చంపు ఉన్నట్టు మూతి పెట్టాడు తెరవడానికి ఎందుకు దేరిచేది తినడానికి తినేది లేనప్పుడు మూతెందుకు మూత తినేది ఉంది ఎక్కడుంది నీకు అనవసరం వస్తుంది అశోకవంత చూసేవా అదాని విషయంలో శోకం లేనిటువంటి వాడు భిక్షాన్నమాత్రుష్టిమంత అశోకవంత కాబట్టి భిక్షం ఏది లభ్యం పరమాత్మ పెట్టింది మనకు భిక్షం ప్రసాదం అది అర్థం నీకు లభ్యం అద్ది మూలం తరోహో చెట్టు కింద కూర్చొని ఉంటాడు సన్యాసి ఏమి ధైర్యం మనకు అన్నీ ఉన్నా ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి ఏవి ఉన్నాయి ఎప్పుడు ఇలా ఉండీ ఉంటాయి ఎవరిని చెప్పపోయినా మనకు తెలుసు అన్నీ అవి ఉన్నా కూడా ఎట్లుంటుందో ఏమో ఎట్లుంటుందో ఏమో సన్యాసి అన్నీ వదిలి వచ్చేస్తాడు ఎవే ఉండదు కానీ అందరికన్నా బాగుంటాడు ఏంటిది ఎందుకో తెలుసా అసలు చూసుకుంటాడు వచ్చేటప్పుడే ఆ నిర్ణయంతో వచ్చేస్తాడు ఏమన్నా అయిపోని ఏమన్నా అయిపోని నీకు వదిలేస్తున్నా నీ దేహాన్ని ఇది ఆహారం లేకుండా నశించుపోని కూడా గాక ఇది సన్యాసి మొదట వచ్చేటువంటి భావన అలా వస్తాడు గనక వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు అయం మదీ వీడు నావాడు వీడు నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు సమస్తం ఇస్తాడు కాబట్టి అటువంటి వాడు గనక అశ్వస్థనికులని పేరు వాళ్ళకి ఎవరికి సాధువులకి ఋషులకి కాబట్టి అశ్వపతి అశ్వస్థనికుడు అటువంటి సాధువులకు కూడా మేము నమస్కరిస్తూ ఎందుకో తెలుసా సాధు హృదయంలో ఉండేవాడు పరమేశ్వరుడే గనక సర్వేశ్వరుడే గనక తస్మిన్ తజ్జనే భేద అభావాత్ కాబట్టి భగవంతుడికి భగవద్భక్తులకి తేడా లేదు గనక భగవద్భక్తుల యొక్క వాళ్ళని ఆశ్రయించే భగవంతుని మనం పట్టుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా వాళ్ల నుంచే మనకు అందుతూ ఉన్నాయి ఇంత జ్ఞానం మనం సాధువుల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ సాధువుల హృదయంలో ఉండేటువంటి వాడు పరమాత్మ ఆయన యొక్క దివ్య వైభవమే ఎట్లాగైతే సూర్యుడులో వెలుగులాగా ఉందో వీళ్లలో జ్ఞానంలాగా ఉంది కాబట్టి వీళ్లకి నమస్కరించినా కూడాను పరమేశ్వరుడికి నమస్కరించినట్లే అని చివరగా గురువులకు నమస్కరిస్తూ సెలవు తీసుకోవడం అనేటువంటి కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇప్పటివరకు ఈ మూడవ అనువాకం దీని ఫలితం శత్రుభయం లేదు మృత్యుభయం లేదు పొరుగు దేశాల యొక్క భయం లేదు అంటురోగాల యొక్క బాధ ఉండదు అంటురోగాలంటే మనుషుల నుంచి రావచ్చు చెట్ల నుంచి రావచ్చు జంతువుల నుంచి రావచ్చు కోళ్ల నుంచి రావచ్చు పక్షుల నుంచి కాబట్టి ఇటువంటి ఏవి కూడా అంటురోగాలు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి సర్వ భయాలు సర్వ రోగ భయాలు వీటిని సంపూర్ణంగా నివారించేటువంటి శక్తి ఈ మూడవ అనువాకం మనకి ఇస్తుంది అనేది ఫలం దీనికి ఫలం ఫలశ్రుతి ఆ పాపు లేరు ఉండేది పాపమేలే శివారు ఉన్నది పాప మేలే శివా శివా శివా ఆ పాపులెవరు ఉండేది పాప మేలే పాపముడిగిన అందరూ నీ పాపలే అదే పాపులెవరు ఉండేది పాపమేలే పాపముడిగిన అందరూ నీ పాపలే పాప నాశక పరుగున రావదేలా నీ అడుగులకడ కడ పడి ఉంటి ీకంఠ శివా శివా శివా నీయడులకడ పడివంటినీలకంఠ స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిషా క్రామణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ కాలీ వర్తతు పర్జన్య పృథివీ సస్ శా దేశోభరహిత బ్రాహ్మణా సుతు నిర్భయా ద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యం శా